అసంతృప్తి వచ్చేసింది ఎందుకని ఆయన ఎలా ఊహించాడు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు సినిమాల్లో టీవీల్లో వీడియోల్లో రకరకాల చోట్ల అమర్నాథేశ్వరుని చూపిస్తున్నాడా లేదా ఆ చూపించిన చోట కొండంత హిమలింగం కనపడింది అదే కనబడుతుంది అనుకుని వెళ్ళాడు తీరా ఎండలో వాతావరణంలో వేడి ఈ మంచుకు కరిగిపోయి ఆరంగుల గుప్పెడు లింగమే కనపడింది అక్కడ మంచు లింగం అదేనయ్యా బాబు ఇవి అక్కడ కనబడుతోంది కదా నేను అక్కడ పోసారు ఏ అక్కడెక్కడా అక్కడ ఎక్కడా కనబడలేదు అంతా మంచులో మామూలు నేలలోనే కలిసిపోయింది అయ్యా బాబు నువ్వు లేటుగా వచ్చావయ్యా మంచు కరిగిపోయింది అయ్యా బాబు హిమలింగం అది అని చెప్పారు ఇప్పుడు మళ్ళా అమర్నాథ్ వెళ్ళి చూడాలా వద్ద నేననుకున్న కొండంత హిమలింగం కనబడేంత వరకు మళ్ళా వెళ్ళి చూడాల్సిందే ఇప్పుడు ఇది విపరీతమా విపర్యమా వితర్కమా వికల్పమా దేంట్లో పెట్టాలి దీన్ని తీసుకెళ్ళి ఈయనకి అత్యద్భుతమైన అనుకూలవతి అయిన భార్య కావాలండి భర్తలందరికీ ఒకే ఒక జీవితాశయం తనకు అనుకూలవతి అయిన భార్య కావాలంతే దానికోసం వెయ్యి సార్లు అయినా పుట్టిపోతూనే ఉంటాడు ఈ అనుకూలవతి భార్య అప్పటికి దొరకదు ఎందుకని ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు ఒకలాగా ఉండరు ఒకేలాగా ఆలోచించరు ఒకేలాగా వ్యవహరించరు మరి ఈయన ఈయన ఉద్దేశం ఏమిటి ఏమైనా సరే నేను అనుకూలవతిని అయిన భార్యను పొందాలండి ఇంకంతే ఇది ఇది టైం అయిపోయిన తర్వాత హిమలింగాన్ని చూడాలనుకోవడం ఈ రెండు సరి సమానం అనమాట ఈ అనుకూలవతి భార్య దొరకదు టైం అయిపోయిన తర్వాత కేదార్నాథలింగం చూడము కుదరదు కానీ మానవుడు మాత్రం జన్మెత్తడం మానడు ఈ రెండు పనుల కోసం జన్మెతూనే ఉంటాడు అనుకూలవంతి అయిన భార్య దొరకడం కర్మచక్రం కేదార్నాథేశ్వరుణ్ణి సరైన సమయంలో దర్శించడం కాలచక్రం అయితే ఈ కర్మచక్ర పరిధిలో అయినా జన్మించ జన్మిస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు పుడుతూ ఉంటాడు పోతూ ఉంటాడు లేదా ఆ కాల చక్ర పరిధిలో అయినా సరే రూపాని ధరిస్తూ ఉంటాడు వదిలేస్తూ ఉంటాడు సృష్టి రూపాన్ని ధరిస్తూ ఉంటాడు వదిలేస్తూ ఉంటాడు విశ్వరూపాన్ని ధరిస్తూ ఉంటాడు వదిలేస్తూ ఉంటాడు అది కాలచక్ర పరిధి ఇదైనా సమస్య అదైనా సమస్య ఈ రెండింటి కావాల పరాత్పరం సరే నేను తెలుసుకొని చున్నాను నేను తెలుసుకొని లేకున్నాను అని చెప్తున్నాను అంటే ఇదేక ఇప్పుడు చూశాంగా నా భార్య నాకు అనుకూలవతి ఏమి తెలుసుకున్నాను అనుకూలంగా లేదండి తెలుసుకున్నాను అది కూడా తెలుసుకోవడమే కేదార్నాథేశ్వరుడు కొండంత హిమలయంగా చూశానండి అది తెలుసుకోవడమే గుప్పిడంతే ఉందండి బాబు నేను వెళ్ళేటప్పటికి అయిపోయింది టైం అయిపోయింది అది తెలుసుకోవడమే కాబట్టి జీవితం మొత్తం అంతా తెలుసుకున్నానని చెప్పడం కూడా కరెక్టే నాకు తెలియడం లేదని చెప్పడం కూడా తెలుసుకోవడమే గాఢ నిద్రావసరం నాకేం తెలియడం లేదని చెప్పడం కూడా తెలుసుకోవడమే అది కూడా జ్ఞానమే చదు నా తెలుసుకొని చున్నది ఎవరు అది పాయింట్ మనోవృత్తి అంటే ఈ ద్వైధీ భావము నన్ను ప్రవర్తిస్తున్నది కేవలం మనోవృద్ధి మనసు బుద్ధి చెత్తము అహంకారం మరి ఆ మనోసంకల్పము ఎచ్చట నుండి ఆవిర్భవించినది ఎచ్చట నుండి అంటే ఏది ఆధారముగా అధిష్టానముగా మనస్సు నుండి అన్నారండి తర్వాత మనస్సు తనకు తానుగా తెలుసుకోనగలదా అని మళ్ళీ ప్రశ్న మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలన్నమాట ఇలా ఇది మన విచారణాక్రమం నేర్పుతున్నారు మనకి ఇప్పుడు ఏదన్నా మనకు ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే కేదార్నాథ్ వెళ్ళాలండి అన్నా కేదార్నాథ్ వెళ్ళాలి ఆ వెళ్ళాలి అన్నది ఎవరు మనసు యొక్క సంకల్పం మనసుకు సంకల్పం ఎక్కడి నుంచింది స్వయంగా కలిగిందా నా ఆధారం వల్ల కలిగిందా నేను అధిష్టానంగా ఉండటం కలిగిందా మనసుకు తనంత్రతాని కానీ కలిగిందా నా మనసుకు అట్లా తోచిందండి అన్నాడు కూడా నీ మనసుకు తోచడానికి మనసు జడం కదా పనిముట్టు కదా చేతనం కదా అది చైతన్యం కాదు కదా మరి అది తోచిందయ్యా దానికి అంత శక్తి లేదు కదా జడానికి కదలగలిగే శక్తి లేదు కదా తన లోపల తాను జడవస్తువుకి ఎంతవరకు ఉంది ఆ దాని పరిమితుల అది ఉండగలదు కానీ మరొక దాంట్లో వ్యాపించగలిగే శక్తి దానికి లేదు కదా ఆ వ్యాపించగలిగే శక్తి చైతన్యానికి కదా అది సంకల్పమైనా వికల్పమైనా స్వరూపమైనా అదే స్వరూపంలోకి చేరింది అనుకోండి ఈ సంకల్ప వికల్పాల జోలికి రావక్కర్లేదు సరే మనస్సు జడము కనుక తెలుసుకొనలేదు మనస్సును ప్రకాశింపచేయు ఆత్మ జ్ఞానస్వరూపము కనుక తెలుసుకోని చెప్పగలమా అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి ఇంతకి చంద్రుడు ప్రకాశిస్తున్నట్టు సూర్యుడు తెలుసు అది తెలియదా ఇది మన ప్రశ్న ఇప్పుడు చంద్రుడు ప్రకాశిస్తున్నట్టు సూర్యుడు గుర్తించాడా గుర్తించలేదా సూర్యుడు ప్రకాశం వచ్చి భూమి